ంగో సద సో నిజన్మసూ మనం ప్రకృతి పురుష వివేకము అనే టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నాము చాలా విస్తారంగా చర్చ చేస్తూ ఉన్నాము ప్రకృతి పురుష వివేకము అంటే మనిషి ఇప్పుడు ఇక్కడ మీరు ఈ విధంగా కూర్చుని ఉండగా మీ ఎందు రెండు తత్వములు కదా రెండు తత్వాలు తత్వము అంటే ఆ పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఈ పదముల యొక్క వాడకం అర్థంతో సందర్భం లేకుండా వాడకం అనేది మీకు సమాజంలో కనపడుతుంది దాంతో ఆ పదము దానికి ఆ పదానికి కొంత ఇబ్బంది వస్తుంది మీకు గురువు అని ఉందనుకోండి ఎవరిని పడితే వాళ్ళని గురువు అడుకలవడం ఇప్పుడు ఆటో అయినా ఏ గురువు సింగ వస్తావు అడుగుతున్నాం సో ఆ విధంగా ఆ గురు శబ్దాన్ని కొంచెం మనం డౌన్గ్రేడ్ చేసినట్టుగానే తత్వము అనే పదాన్ని డౌన్గ్రేడ్ చేయటం ఎలాగంటే కాబట్టి మధ్యన మీరు ఉపన్యాసాలు చెప్తున్నారా అని చెప్తున్నాం దేని మీద చెప్తున్నారు రామతత్వం చెప్తున్నారా శివతత్వం చెప్తున్నారా అని అంట అంటే రామతత్వం ఉన్నదాకా చెప్పానండి ఇప్పుడు శివతత్వం చెప్తున్నాను అని నేను అంట అంటే దాన్ని బట్టి ఇప్పుడు తత్వం అంటే ఎవరన్నమాట రాముడి కథలో చెప్పడం గుర్తయింది శివుడి కథలు చెప్తున్నాను అలా వచ్చింది తత్వం దక్షిణామూర్తి తత్వం దక్షిణామూర్తి తత్వం అంటే ఏమిటి సో నామరూపాలు గుణములు క్రియలు ఇవి తత్వంలోకి రావు మీ తత్వం కాదు అది మీరు గురించి చెప్తావు గుణాల గురించి చెప్తావు క్రియల గురించి చెప్తావు అంటే నామరూపాలంటే ఏంటి శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడు వెమనిపించి పెట్టుకుంటాడు అది నామరూపాలు గుణములంటే ఆయన ఆనందస్వరూపుడు లీలామానుష విగ్రహుడు కరుణ రుణాలయుడు అని చెప్పారనుకోండి ఒక్క నిమిషం ఓపిక పట్టండి మీరు నడుము నిటారుగా పెట్టి నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి కళ్ళను మెల్లగా నొక్కి పెట్టకుండా మూసి ఉంచాలి చేతులు ఒడిలో పెట్టుకోవాలి ఎవరిని మాట్లాడద్దని చెప్పచ్చు అలాగే నడుము నిటాదుగా పెట్టు కూర్చొని చేతులు ఒడిలో పెట్టుకుని కళ్ళను మెల్లగా మూసి ఉంచి చిదవులపై చిరునవ్వు ఉండాలి ఇప్పుడు మనస్సు నీలకడగా ఏకాగ్రంగా ఉంటుంది ఆ విధంగా నిలకడగా ఉన్న మనస్సుతో శ్వాసను పరిశీలించాలి శ్వాసను పరిశీలించాలి శ్వాస అనంత తానుగా లోపలికి వెళ్తుంది పైకి వస్తుంది మీరు శ్వాసని నియంత్రించే ప్రయత్నం చేయకుండా సాక్షిగా ఉండి శ్వాసని పరిశీలించాలి మనస్సు ఇటు అటు చెదిరిపోకుండా పెట్టుకుని శ్వాసను పరిశీలిస్తూ ఉండాలి కదలకూడదు కదలకూడదు నడుము నిటారుగా ఉండాలి కదలతో శ్వాసను పరిశీలించాలి దగ్గు అది వద్దండి కదలకండి కేవలము శ్వాసను మాత్రమే పరిశీలిస్తూ ఉండాలి శ్వాసను ఎక్కడ పరిశీలించాలి ముక్కు కొనయందు పరిశీలించాలి అంటే గాలి ముక్కు కొన నుండి లోపలికి వెళ్తుంది మళ్ళీ పైకి వస్తుంది మొత్తం గాలి వెళ్ళే మార్గాన్ని అంతా చూడక్కర్లా కేవలము ముక్కు కొనయందు మాత్రమే పరిశీలించాలి అంటే ఏ పని చేయొద్దు కేవలము ముక్కు కొనయందు శ్వాసను పరిశీలించుట ఒకవేళ మనస్సు చెదిరిపోతే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ముక్కు కొనయందు శ్వాసను పరిశీలించుట కదలవద్దు శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది అది దానంతటదే ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది దాన్ని పరిశీలించాలి సాక్షిగా ఉండాలి బయటికి లోపలకి బయటికి శ్వాసను పరిశీలిస్తూ ఉండాలి రాజేశ్వరరావు గారు తలుపు వేసేయండి శ్వాసను విశ్రాంతిగా కూర్చోండి కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఉండి తర్వాత కల్లగా కండలు తెరవాలి శర్మగారు తలుపు వేసేయండి తలుపు వేసేయండి ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషన్ ఏదైతే గలదో దీన్ని మీరు అభ్యాసం చేయండి అభ్యాసం చేస్తే మనస్సుకి కొంత ఏకాగ్రత అలవడుతుంది అంతేకాకుండా మన యొక్క సాక్షిస్వరూపము అనుభవానికి వస్తుంది చక్కగా అభ్యాసం చేయాలి నిటాటుగా నడుము నిటాటుగా పెట్టుకుని మీరు ఒక పట్టా మీద కూర్చొని అభ్యాసం చేయాలి ఒకవేళ పట్టా మీద కూర్చోడానికి మీకు ఇబ్బంది పర్టికులర్గా ఎక్కువ ఇబ్బంది ఉందనుకున్నప్పుడు కుర్చీలో కూర్చుని కాళ్ళు పూర్తిగా నేల మీద ఆంచి అరికాళ్ళు పూర్తిగా నేల మీద ఉండేట్లా పెట్టుకున్నాయి మనము వెనకాల సపోర్ట్ లేకుండా మీరు మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేసేప్పుడు పెళ్లిగారిలాగా దగ్గులు తుమ్ములు అలా ఉండకూడదు డబ్బులు కానీ ఇబ్బందులు అన్నీ దగ్గి ఎవరన్నా ఉంటే దగ్గరేసి అయిపోయిన తర్వాత మెడిటేషన్కి కూర్చున్నాయి ఇంకా మెడిటేషన్లో ఉన్నప్పుడు డబ్బు రాదు మీరు సంకల్పం అలా చేసుకుంటే ఇంకా డబ్బు రాదు తప్పనిసరిగా వస్తే పర్వాలేదు కానీ ఆ ఏకాగ్రత దారిలోకి మీరు తీసుకురావడానికి అవకాశం ఉన్నది నా మనవి అది ఈ విధంగా మనం మీరు అభ్యాసం చేసినట్లయితే మెడిటేషన్ చాలా బాగుంటుంది నేను క్లాస్ కొనసాగిస్తాను మీకు నేను కనపడుతున్నా కదండి అందరికీ చాలు నేను కనపడుతూనే ఉంటాను ఇక్కడ దీపం అది కనపడుతోంది కదా ఓకే నేను కొనసాగించమంటారా క్లాసు ఓకే పురుష ప్రకృతి స్థోహి ధుంటే ప్రకృతి జాంగ్ గుణా కారణం గుణసంగోష సదస ధోని జన్మసు అనే శ్లోకాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం దీనిని ప్రతి సందర్భంలోనూ మహాత్ములు కోస్తూ ఉంటారు సంసారాన్ని మనం సంసారమునకు హేతు ఏమి సంసారమునకు కారణమేమి అనే విషయాన్ని మనం నిర్ధారించుకున్నట్లయితే సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది అందుకోసమని ఆ సంసార నిరూపణం సందర్భంలో ఈ శ్లోకాన్ని కోర్చేస్తూ ఉంటాను ఆ సందర్భంగా నేను ఉపోద్ఘాతం చెప్తూ ఏమన్నానంటే మీలో ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చుని ఉండగా రెండు తత్వములు గల తత్వము అనగా ఏమేమి మొదలుపెట్టి నేను సమాజంలో ఉన్నటువంటి ఆ వాడుక ఒక పద్ధతిలో సా పదాన్ని వాడుతున్నారు ఆ అర్థం కాదు సుమా అని చెప్పడం కోసం తత్వము అనగా నామరూపములు ఉన్నట్లయితే అది తత్వము కాదు గుణములు ఉన్నట్లయితే అది తత్వము కాదు క్రియలు ఉన్నట్లయితే కృష్ణుడు కృష్ణాంతం చెప్తున్నా సో కృష్ణుడు నెమలు పెంచిన ఈ గుణములు ఆ గుణములు అవన్నీ కూడా నామరూపములు గుణములే తప్ప తత్వము కాదు శ్రీకృష్ణుని తత్వంలోకి రావు అది అలాగే శ్రీకృష్ణుడు ఆయన కంసు సంహరించాడు ఆ తర్వాత ఇంకొక రాక్షసుని చంపాడు రుక్మిణీ దేవిని పెళ్ళాడాడు ఇవన్నీ తత్వంలోకి రావు వాటి శ్రీకృష్ణ తత్వము పేరు పెట్టి ఇవన్నీ చెప్తే అది తత్వము కాదని శ్రీకృష్ణ తత్వం యొక్క చెప్పాలంటే అహం ఆత్మా గుడాకేశ అని ఆయన చెప్పిన ఆ శ్లోకం చెప్పుకురావాలి కాబట్టి మీలో తత్వశబ్దానికి అర్థం ఏమిటంటే అనారోపితాకారం తత్వం దానిపై ఒక నామము రూపము గుణము క్రియ ఇటువంటి వాటిని మీరు ఆరోపణ చేయకుండా ఉంచితే దాన్ని తత్వము అంటారు ఇప్పుడు బంగారము అంటే తత్వం అవుతుంది నెక్లెస్ మెళ్ళో పెట్టుకుని పార్టీకి వెళ్ళొచ్చు అందరూ చూస్తారంటే తత్వమే ఉంది దాంట్లో కాబట్టి మీ అందు ఇప్పుడు ఇక్కడ రెండు తత్వములు గలవు ఈ తత్వశుద్ధం మా వేదాంతులకు అది చాలా ప్రధానమైన పదం ఎందుకంటే సాంఖ్య సిద్ధాంతం అంటే ఇదంతా సాంఖ్యయోగం కదా ప్రకృతి పురుష వివేకము ఉంటే అంత సాంఖ్యమే సాంఖ్యుల వాళ్ళు చాలా ఓపిక్గా తత్వాలన్నీ లెక్క పెడుతూ ఉంటారు సో రెండు తత్వములు గలవు ఇప్పుడు ఇక్కడ ఒకటి ప్రకృతి రెండు పురుష ఈ ప్రకృతికే క్షేత్రము అని పేరు ఇంకో పేరు కూడా ఆ ప్రకృతికే గలదు కాబట్టి ప్రకృతి పురుష వివేకము ఉన్నా క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకమున్నా ఒకటే మరి అయితే మనం క్షేత్రక్షేత్రజ్ఞ వివేకాన్ని ఇంతకుముందు చేసి ఉన్నాం కదా మళ్ళీ మొదలుపెట్టారు ఏమిది అన్నట్లయితే ద్విర్బద్ధం సుబద్ధం భవతి ఇప్పుడు తాడుతో దేని ఏదైనా కట్టేప్పుడు ఒక ఒకసారి ఇలా ముడి వేస్తే ఏమవుతుందా ముడి ఊడిపోతుంది ఒక ముడి వేసి మళ్ళీ రెండో ముడి వేస్తే ఏమవుతుంది గట్టిగా ఉంటుంది అందుకోసం ఇంతకుముందు క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము అనే పేరుతోటి ఏ విషయాన్ని మనం మూలంకషంగా చర్చించి ఉన్నాము దానినే ఇంకో దృష్టికోణంతో పేరు కొద్దిగా మార్చి ప్రకృతి పురుష వివేకము అనే పేరుతో మనం ఇప్పుడు చర్చిస్తూ ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉండగా మీ ఎందు రెండు తత్వములు గలవు ప్రకృతి పురుష రెండు మీందే ఉంటాయి దీంట్లో కొంతమంది ఏమనుకుంటారంటే పురుషుడంటే మగవాడు అని ప్రకృతి అంటే ఆడది అని అనుకుంటాను ఈ ప్రసంగం నేను ఇంతవరకు ఈ అధ్యాయం సందర్భంలో చెప్పలేదు నాకెందుకు బుద్ధికి రాక చెప్పలేదు ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా అంత తప్పు వ్యాఖ్యానం అదే కానీ ఉండదు మగవాడి ఎందు ప్రకృతి పురుష రెండు ఉంటాయి దేహం ఉన్నదా లేదా అది ప్రకృతి దేహము మనస్సు ప్రకృతి తెలివి ఉన్నదా లేదా మగవాడికి ఎరుక అది పురుష ఆడుది ఆమెకు దేహము గలదు కదా దేహము మనస్సు అది ప్రకృతి ఆమెకు కూడా తెలివి గలదు కదా అది పురుష కాబట్టి ఇక్కడ ప్రకృతి పురుష శబ్దములు పురా పౌరాణికుల ప్రసంగం కాదు ఇది పౌరాణికులు వాడినట్టుగా మనం వాడటం లేదు ప్రకృతి పురుష అనే ఈ శబ్దములను మనము శాస్త్రీయమైన పద్ధతిలో వాడుతున్నాము తత్వము అనే మాటను కూడా పౌరాణిక దృష్టికోణంలో కాకుండా శాస్త్రీయమైన దృష్టికోణంలో మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి సో ప్రకృతి క్షేత్రము దీన్ని ఏమంటారంటే మీరు ఇంగ్లీష్లో విని ఉంటారు ప్రైమాడ్డియల్ మేకర్ అంటారు అంటే ఈ జగత్తు ఈ జడమైన జగత్తు అంతా కూడా ఏ ద్రవ్యం నుంచి ఏ ఉపాధానము నుండి అంటే ఏ ధాతువు లేక మసాలా అంటారే ఏ ధాతువు నుండి పుట్టినదో దానికి ప్రకృతి అని పేరు ఆ ఆ సృష్టిని స్థితిని లయమును దర్శిస్తూ సాక్షిగా దర్శిస్తూ ఉండేటువంటి ఆ చైతన్యతత్వము నాకు పురుష అని పేరు ఇక్కడ మనం ఇంతకుముందు శ్లోకంలో చూసాము ప్రకృతి అనాది పురుషుడు కూడా అనాదియే అంటే ఏ మాయాశక్తి నుండి ఈ జగత్తు ఆవిర్భవించినదో ఆ మాయాశక్తి అనాది ఏ ఆత్మ చైతన్యము యొక్క సన్నిధిలో ఈ మాయాశక్తి పరిగణించి జగత్తుగా ఆవిర్భవిస్తోందో ఆత్మ చైతన్యము కూడా అనాది ఈ విషయాన్ని మనం చూసి ఉన్నాము కానీ తేడా ఏమంటే అనాది అనాది అనే అంశం రెండు ఒకటే పురుష ప్రకృతి పురుషులు రెండు కూడా అనాదియే కానీ చాలా తేడా ఉన్నాయి ఏమిటి ప్రకృతి ఎందు గుణములు ఉంటాయి ప్రకృతి త్రిగుణాత్మిక సత్పజస్తమో గుణములు ఉంటాయి లేదా క్షేత్రజ్ఞులందు లేక పురుషతత్వమునందు గుణములు ఉండవు నిర్గుణము ప్రకృతిలో విశేషాలు ఉంటాయి గుణములు ఎప్పుడైతే ఉంటాయో విశేషాలు ఉంటాయి ఉదాహరణకి శుద్ధ సత్వ ప్రకృతి ఉందనుకోండి అది పరమేశ్వరుని వశములో ఉండే మాయాశక్తి అవుతుంది అదే ప్రకృతిలో తమోగుణము యొక్క పాలు బాగా పెంచేసి సత్వగుణం బాగా తగ్గిపోయిందనుకోండి మలిన సత్వ ప్రకృతి అంటారు అది అవిద్య అని ఆ విద్యకు జీవుడు వశుడై ఉంటాడు కాబట్టి ప్రకృతి ఎందు గుణములు ఉంటాయి కానీ పరమాత్మయందు ఆ ప్రకృతి ఎందు విశేషములు ఉంటాయి సవిశేష తేడాలు ఉంటాయి ఇక్కడ ఉదాహరణకి మీ ప్రకృతి లేరు నా ప్రకృతి లేరు మీ ప్రకృతి ఒకలా ఉంటుంది నా ప్రకృతి ఇంకొకలా ఉంటుంది కానీ మీ అందరి పురుషుడు నా ఎందలి పురుషుడు ఒక్కడే అనేది ఆత్మ చైతన్యం ఉంటాయి ప్రకృతి సవిశేషంగా ఉంటుంది కొంతమంది సంసారులు రాజస ప్రకృతులు తామస ప్రకృతులు అవి ఉంటాయి మహాత్ములు సాత్విక ప్రకృతులు ఉంటారు ప్రకృతిలో తేడాలుంటాయి కానీ చైతన్యంలో ఆ పురుషతత్వముందు ఏ భేదములు ఉండవు తర్వాత ప్రకృతిలో వికారములు వస్తూ ఉంటాయి ఇప్పుడు దేహము ప్రకృతి నుంచి వచ్చిన కార్యము ప్రకృతి నుండి పుట్టింది ఈ దేహం చూడండి దీనికి ఎన్ని వికారాలు వస్తూ ఉంటాయి దేహానికి వచ్చినన్ని వికారములు ఇవన్నీ అన్ని ఎక్క దేనికి రావు వికారం అంటే వానికి వికారం అది కాదు వికార చెప్పాను ఇది కూడా చెప్పాను వికారము అంటే మార్పులు జుట్టు తెల్లబడింది అనుకోండి అదొక వికారము చూపు కొంచెం తగ్గిందనుకోండి అది ఇంకో వికారము ఇవన్నీ వికారములు మార్పు వస్తూ ఉంటాయి కడుపు నిండితే ఓ వికారం ఆకలి వేస్తే మరో వికారం వికారం అంటే వాళ్ళతోనే అలా వికొద్దు సో ఇటువంటి వికారములు మీకు ఈ ప్రకృతి అన్నీ ఉంటాయి కానీ పరమాత్మ ఆత్మ చైతన్యము అనగా పురుషతత్వం నందు ఎట్టి వికారములు ఉండము తర్వాత సో ఈ విధంగా ఈ పురుష ప్రకృతి రెండు కలిస్తేనే మనిషి అవుతాడు అనేది చూసి ఉన్నాము అయితే ఇప్పుడు పురుష ప్రకృతి కలిసి మనిషి అయినప్పుడు ఈ మనిషి సంసారంలో దుఃఖాన్ని ముందుకు అనుభవించారు ఇప్పుడు ఈశ్వరుడు అన్నారు అనుకోండి ఈశ్వరుడు అంటే అక్కడ కూడా చైతన్యము కలదు ప్రకృతి కలదు ఆయన యొక్క శక్తియే ప్రకృతి ఆ చైతన్యమే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ప్రకృతి పురుషుల కలయిక కానీ ఆయనకు సంసారం లేదు వేరాజ్ జీవులు ప్రకృతి పురుషుల కలయిక వీళ్ళు సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు శ్రీకృష్ణ అవతారమే తీసుకోండి శ్రీకృష్ణుడు ఏమిటి ప్రకృతి పురుషుల కలయిక ఆయనేమో ఆనంద స్వరూపుడు ఆయనకి సంసారం లేదు శ్రీకృష్ణుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రకృతి పురుషుల కలయిక అయినప్పటికీ కూడా సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అర్జునునికి శ్రీకృష్ణుడికి తేడాదే శ్రీకృష్ణుడు ముక్తుడు అర్జునుడు బుద్ధుడు పాఠం రావడానికి ముందు మాట కాబట్టి సో ఈ పురుషుడు పురుషతత్వము అందరిలో సమానంగా ఉన్నప్పటికీ వీరిలో కొందరు బద్ధులు కాను కొందరు ముక్తులు కాను ఎందుకుంటారు అందరిలో పురుష ప్రకృతి తత్వంలో రెండు ఉన్నాయి సమానంగా ఉన్నప్పుడు ప్రకృతిలో ఎవరో విశేషాలు ఉంటాయి చైతన్యతత్వము సమానంగా ఉన్నప్పుడు కొందరు బద్ధులు కొందరు ముక్తులు ఎందుకు అవుతారు ఈ బంధముక్త బంధమోక్ష వ్యవస్థకు కారణమేమి దేని వలన బంధం కలుగుతుంది ఆ బంధం దేని వలన కలుగుతుందో తెలిస్తే మోక్షము దానికి మనకి సమాధానం మోక్షం ఎలా వస్తుందో తెలుస్తుంది అందుకోసం ఈ ఈ విషయాన్ని వ్యాఖ్యానం చేయటం కోసం ఈ శ్లోకము ఆరంభమైనది అని నేను నాకు తోచిన ఉపోద్ఘాతం మీకు చెప్పాను శంకర భగవత్పాదుల యొక్క అవతారిక అవసరాలను చూద్దాను ఎత్ పురుషస్ సుఖదుఖానా భోక్తృత్వం సంసారిత్వమితి ఒక్క అయినా ఏం చెప్పారంటే పురుషుడు అంటే ఆ చైతన్య స్వరూపుడైన పురుషుడు సుఖదుఖములను బోధిస్తూ సంసారీ అయి ఉన్నాడు సుఖం వచ్చినప్పుడు నేను సుఖిని అని దుఃఖం వచ్చినప్పుడు నేను దుఃఖిని అని సంసారిగా ఉంటాడు మనిషి సంసారీ ఉంటాడు సంసారి అంటే నేను చెప్పాను సంసారి అనేదానికి చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసి ఉన్నాను చూడండి ది ది కంటిన్యూవిటీ అనేదానికి సంసారము అనిపేరు కంటిన్యూవిటీ అంటే ది సైకిల్ ఆఫ్ కంటిన్యూవిటీ అని ఇంగ్లీష్లో అలా ట్రాన్స్లేట్ చేయొచ్చు సంసారం ది సైకిల్ ఆఫ్ కంటిన్యూవిటీ దీన్ని ఇదే సంసార అనే పదంతోటే భగవాన్ బుద్ధుడు కూడా వ్యాఖ్యానం చేసి ఉన్నాడు ద సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ మీకు నేను చెప్తాను ఏమిటో చూడండి ఇప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ చాక్లెట్ కావాలని కోరిక పుడితే చాక్లెట్ మనకి ఇచ్చారనుకోండి మనకేమో సుఖము చాక్లెట్ దొరకలేదనుకోండి దుఃఖము అవునా కదా ఇప్పుడు చిన్నపిల్లలు మీరు చూస్తారు ఎవరో ఒకడు చాక్లెట్ తింటూ ఉంటారు చుట్టూ నలుగురు ఐదుగురు బేద పిల్లలు చూస్తూ వీడికేసి చూస్తూ ఉంటారు వీడికి సుఖము చాక్లెట్ తింటున్నాడు కాబట్టి ఆ పిల్లలకి దుఃఖము ఎందుకంటే వాళ్ళకి చాక్లెట్ తినాలనిపిస్తుంది కానీ లేదు కాబట్టి దుఃఖము ఏమంటాయి ఈ చాక్లెట్ తిన అయిపోయిన తర్వాత ఇంకో చాక్లెట్ తినాలని మళ్ళీ కోరికపోతుంది వాడికి అది ఇంకా దొరకలేదు అప్పుడు వీడికి దుఃఖము ఏమంటాయి సో చిన్నప్పుడు చాక్లెట్ దొరికితే సుఖం దొరకకపోతే దుఃఖము అని సుఖ దుఃఖముల ప్రవాహంలో మనం ఉంటుంది కాబట్టి యూనివర్సిటీకి వెళ్ళాం యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నాయనగారు మనయాడటం పాకెట్ మనీ మనయాడటం వస్తున్నప్పుడు సుఖము ఇంకా మనయాత్ర రాలేదు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దుఃఖము మార్పులు బాగా వస్తే సుఖము మార్పులు రాకపోతే దుఃఖము మేస్టారు పొగిటితే సుఖము మేస్టార్ పెగడితే దుఃఖము ఈ సుఖకాల సైకిల్లో కంటిన్యూ అయ్యాం తర్వాత పెళ్లికి పెళ్ళి కుదిరింది ఈ పెళ్లి అనేది చూసారా అంత విడ్డూరమైంది అదే కానీ మరొకట్లేదు పెళ్ళి అందరూ ఉత్సవం కోసం ఆనందం కోసం ఒక చోట చేరి అప్పుడే దెబ్బలాడుకోవడం ప్రారంభిస్తారు పెళ్లి అవుతుండగా నేను మూడు పూటలు పెళ్లిపోవడం ఐదు రోజులు పెళ్లి అంటే దెబ్బలాడుకోవడానికి ఐదు రోజుల సమయం ఉండేది ఇప్పుడు అంత టైం ఎవరికీ లేదు అని చేత మూడు రోజులు పెళ్లి చేశారు ఆ తర్వాత మూడు రోజులు కూడా తగ్గించి మూడు పూటలు పెళ్లి చేశారు కానీ మూడు పూటలైనా కలిసి ప్రేమగా ఉల్లాసంగా ఉండొచ్చు కదా ఈ మూడు పూటల్లోనే అహంకారాలు పెచ్చరి ఈ మూడు పూటల్లోనే దెబ్బలాడుతున్నాయి పెళ్లివారు వెళ్ళిపోయేప్పుడు ఎలా వెళ్ళిపోతారు సంతోషంగా వెళ్ళిపోతారా లేకపోతే మనస్సులో ఒక దుఃఖాన్ని తాపాన్ని పెట్టుకుని వెళ్తారా చెప్పండి లేదు దుఃఖాన్ని తాపాన్ని పెట్టుకుని వెళ్తారు మగ పెళ్లివారు మాకు తగినన్ని వ్యవస్థలు మర్యాదలు జరగలేదని దుఃఖం ఉంటుంది మొత్తం అంతా తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అప్పులు తీర్చుకోవాలని కన్యాదాత దుఃఖపడుతూ ఉంటాడు కాబట్టి సో ఒక చోట చేరినది దేనికి సుఖం కోసం పొందేది ఏమి దుఃఖం ఇది పెళ్లిలోనే ఇంకా అక్షతం మిత్రమే దులుపుకోవడం పూర్వమే సుఖ దుఃఖాలు సైకిల్ నడిచిపోతూ ఉంటాయి సంసారం అంటే మరి దాని పేరే సంసారం సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ చూడండి ఆ సైకిల్ కంటిన్యూ అయిపోతుంది కదా దాని పేరు సంసారం కంటిన్యూ అవ్వకపోతే సంసారం కాదు ఇంకా అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది తర్వాత సంసారం వీడుకో కాపురం పెడతాడు పిల్లలు పిల్లలు సుఖమా దుఃఖమా సుఖము దుఃఖము కొంత సుఖము చాలా దుఃఖం ఏమో ఎలా ఉంటే అలా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ కొంత సుఖం కొంత దుఃఖం కొంత సుఖం కొంత దుఃఖం పిల్లవాడు బుల్లి అడుగులు వేస్తుంటే తప్పటి అడుగులు వేస్తుంటే మహానందం కలుగుతుంది వాడికి ఏదో జ్వరం ఏదో వస్తే బోల్డ్ దుఃఖం ఈ రకంగా సుఖ దుఃఖాలు మధ్యవయస్సు ఉద్యోగం సద్యోగం డబ్బు భోగాలు అంతా కూడా ద సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ సంసారము అనిపారు ద సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ దీంట్లో ఉన్న ఒక దురదృష్ట ప్రారంభం ఏమంటే మీకు సుఖాన్ని మేము పెంచేసి దుఃఖాన్ని తగ్గించేస్తామని చెప్పేసి ప్రతాపనం చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఈ రోజుల్లో ఎంతలా పెరిగిపోయిందంటే కేవలం కొన్ని ఛానల్స్ దానికోసమే ఉన్నాయి మీరు ఈ రుద్రాక్ష పెట్టుకుంటే మీకు సుఖాలు వచ్చేస్తే దుఃఖాలు పోతాయి మీరు ఈ పసుపు గుడ్డలో ఇంత ఇంత బియ్యం మూట కట్టేసి అక్కడ పెట్టేస్తే మీకు సుఖాలు వచ్చేస్తే దుఃఖాలు పోతాయి లేకపోతే ఈ రే ఈ మీ స్పెల్లింగ్ మీకు ఇంగ్లీష్లో పేరు పెట్టుకోమని ఎవరు చెప్పాడు మిమ్మల్ని అసలు తెలుగులో పెట్టుకోవాలి కదా మీరు సంస్కృతంలో పెట్టుకోవాలి కదా సంస్కృతంలో పేరు పెట్టుకుని దాన్ని ఇంగ్లీష్లోకి మార్చి దానికేమో మళ్ళీ ఐని తీసి ఏ పెట్టు ఏ తీసి బీ పెట్టు పెడితే నీ సుఖాలు పోయి దుఃఖాలు వస్తాయి ఇంత జ్ఞానం యొక్క పరాకాష్ఠ ప్రపంచంలో ఎక్కడా లేదు నేను అన్ని దేశాలు తిరిగాను ఇంత జ్ఞానం యొక్క పరాకాష్ట నేను ఎక్కడ వచ్చి ఇంత అంధ విశ్వాసాలతోటి సమాజం స్వామి వివేకానంద రాసిన లెటర్స్ వాటి తెలుగు అనువాదం చూస్తే ఆయన తిట్ట ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టాడు ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టంటారు అన్న ఆయనలా అలానే వందేళ్ల క్రితం ఆయన తిట్టాడు అయిపోయింది శత జయంతి నూట అయినా కూడా మనం స్వామి వివేకానంద యొక్క బోధనలు ఇంకా నేర్చుకోవడం తర్వా ఈ రకంగా బట్ ది బేసిక్ ట్రూత్ ఈజ్ మీకు సంసారము అంటే సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ ఆ సుఖదుఖం అనే యొక్క చక్రం అలా తిరుగుతూ ఉంటుంది అది ఆ చక్రం అలా తిరిగేస్తూ ఉంటుంది అది సంసారము సుఖదుఃఖానా భోక్తృత్వం సంసారిత్వం ఇది మనం చెప్పి ఉన్నాం సంసారం అంటే ఏమిటో ముందు డిఫైన్ చేశాం తస్య పత్కి నిమిత్తం ఇత్యతే ఈ సంసారము పురుషునికి ఎందువల్ల వచ్చింది పురుషుడంటే చైతన్య స్వరూపుడు శ్రీకృష్ణుడు చైతన్య స్వరూపుడు ఉన్నా కదా అవును నేను నా మాట ఏమిటి నేను కూడా చైతన్య స్వరూపుడునే మరైతే ఆయన చైతన్య స్వరూపుడు నేను చైతన్య స్వరూపుడైనప్పుడు ఆయనకు లేని సంసారం నాకెందుకు వచ్చినట్టు తెలియాలి కదా ఇప్పుడు ఒక ఆయన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి హ్యాపీగా ఉన్నాడు ఇంకో ఆయన దగ్గర రెండు లక్షలు ఉన్నాయి అన్హ్యాపీగా ఉన్నాడు ధర్మస్మి సం రీజన్ ఫర్ దాట్ ఏమిటి కారణము అంటే సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది ఇక్కడ ఏమని చెప్తున్నారంటే పురుష ప్రకృతి స్థహ అంటే ఏల ఎనగా అంటే పైన చెప్పిన సంసారము పురుషునకు ఎందుకు వచ్చిందంటే పురుష ప్రకృతి పురుషుడు వెళ్ళి ప్రకృతిలో కూర్చుండిపోయినాడు ఇంతకు ముందు క్లాస్లో చెప్పానా మున్సిపాలిటీ కుండీలో కూర్చున్నాడు అని చెప్పానా అదే అది మిమ్మల్ని మురికి వేసి చోట ఎవడు కూర్చోమన్నాడు ఇప్పుడు మామూలుగా నేను రోడ్డు పక్కన నడిచి వెళుతున్నా రోడ్డు పక్కన నడిచి వెళ్తున్నా నాకు రోడ్డు పక్కన నడవను అలవాటు ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా వాడు హార్న్ కొట్టేదాకా మనం ఎందుకు కాగాలి అని రోడ్డు పక్కనే నడిచి వెళ్తున్నాను కొంతమంది రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటాను నేను రోడ్డు పక్కనే నడిచి వెళ్తుంటే నా నెత్తి మీద కొంత చెత్త వచ్చి పడింది ఏ పడిందని పైకి చూస్తే బాబా ఒక అమ్మగారు అప్పుడే చెత్త విసిరి అయ్యో ఈ వేసేవే అదే ఆవిడ కూడా మమ్మల్ని అయ్యో ఈ నెత్తి మీద చేసేవే అలా ఆవిడ చేసి చూస్తున్నారు అంటే నేనున్నానమ్మ చెత్త మరి అలా రోడ్డు మీద వేశారే అని అన్న అంటే మీరు చెత్త రోడ్డు మీద ఇంకెక్కడ పోయి ఉంటారు అని అడిగి అవును కరెక్టే ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం కదా చెత్త రోడ్డు మీద వేస్తాం కదా అది కరెక్ట్ పోనేమో రోడ్డు మీద వేయాలి కానీ మీరు నా రితుల మీద ఎందుకు అని నేను నిన్ను రోడ్డు పక్కనే నడవమన్నాడు మధ్యలో నడవాలని తెలియదాయా అంత వయస్సు వచ్చింది అని అమ్మగారు అన్న నేను ఏం చెప్పాను కాబట్టి నా తప్పు రోడ్డు పక్కన నడవడం నా తప్పు కదా అంచేతమే కదా మరి అది వచ్చి నెట్టిమడింది అలాగే పురుష ప్రకృతి స్థోహి పురుషుడు వెళ్ళి ప్రకృతిలో కూర్చుంటే మీరు వాడి నెచ్చిన ఏం పడుతుంది మీ సంసారమే పడుతుంది భుంటే ప్రకృతి జాన్ గుణాన్ ఎప్పుడైతే ప్రకృతితో ప్రకృతితో మమేకమైపోతాడో స్థాన్ ఫిక్స్ అయిపోవటం స్థానికే స్థా గతిని గుర్తాం ఫిక్సేషన్ ఫిక్స్ అయిపోవడం ఫిక్సేషన్ కాదు ఫిక్స్డ్ గతిని ఫిక్స్డ్ పురుషుడు ప్రకృతితో ఫిక్స్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది ప్రకృతితో ఫిక్స్ అయిపోతే ఆ ప్రకృతి యొక్క గుణములను అనుభవించక తప్పదు దీన్ని ఏమన్నారంటే బంగారంతో పాటుగా అగ్నిదేవునికి కూడా సమ్మెత పో దెబ్బలు తప్పవు విన్నారా కథ అన్నాడు ఇప్పుడు బంగారం మీద వీడు సమ్మెత వేసు కొడతాడు దాన్ని సాగితీయ బంగారంతో పాటుగా అగ్నిదేవుడు ఏం పాపం చేశాడు పాపం ఆయన ఏమి ఎదగడు కదా ఆయన కూడా సమ్మెటపోట్లు తప్పలేదు ఎందుకని ఆ అగ్నిదేవుడు వచ్చి బంగారంలో కూర్చుండబట్టి వీడు కొట్టేది బంగారాన్ని అయినా అగ్నికి కూడా సమ్మెటపోట్లు తప్పలేదు అలాగే పురుషుడు చైతన్య స్వృ సక్కటి దృష్టాంతా మంచి దృష్టాంతా చైతన్య స్వరూపుడు ప్రకృతితోటి ఫిక్స్ అయిపోతే తాదాత్మ్యాన్ని చెందితే ఆ ప్రకృతిలో ఉండే గుణములను వీడు కూడా అనుభవించాల్సి వస్తోంది ప్రకృతిలో గుణములు ఏ ఉన్నాయి సత్వరజస్వమో గుణములు వాటి కార్యములు ఏమిటి సత్వగుణ కార్యము సుఖము రజోగుణ కార్యము దుఃఖము తమోగుణ కార్యము మోహము కాబట్టి ఆ మూడు మూడు వీడి పాలనే పడుతున్నాయి ప్రకృతితో ఫిక్స్ అయిన కారణంగా ఒకప్పుడు సుఖాన్ని మరొకప్పుడు దుఃఖాన్ని చాలా సమయంలో మోహాన్ని కూడా అనుభవించాల్సి వస్తోంది పురుష ప్రకృతి స్థోహి ప్రకృతి ప్రకృతి జాన్ గుణాన్ నేను మీకు చేస్తా ఇది ఫిలాసఫీ అయిన మాట వాస్తవం అయినా ఫిలాసఫీ అంటే ది లైఫ్స్ ఫిలాసఫీ కదా ఇది సమ్ ఆరంజ్ షేడ్ ఫిలాసఫీ కాదు జీవితానికి సంబంధించిన వివ వివరణము కనుక అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు మన జీవితంలో సమస్యలు ఉన్నాయి దుఃఖాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో సందేహం లేదు కానీ నేను మనం చేసేది ఏమిటంటే మీకున్న సమస్యలకి మీరు రెడీమేడ్ పరిష్కారాలు ఉంటాయని మీరు అనుకోవద్దు అలాగా అనుకోకూడదు ఇప్పుడు రెడీమేడ్ పరిష్కారాలు ఉండవు ఇప్పుడు మీకు ఏదైనా అప్పు ఉందనుకోండి అప్పు ఉంటే మీరు జాగ్రత్తగా ధనాన్ని కుదవబెట్టి పొదుపు చేసుకుని ఆ అప్పుని ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవాలి ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవడానికి అవకాశం లేదండి వడ్డీలు పెరిగిపోతున్నాయంటే మీకున్న దగ్గర ఉన్న స్థిరాస్తి బంగారం కానీ మరొకటి కానీ ఎంతో కొంత తగిన ధరకి అన్నీ వేసి ఆ అప్పు తీర్చుకోవాలి అంతేగాని పసుపు గుడ్డ ఒకటి తీసుకుని దాంట్లో యాభై గ్రాముల బియ్యం పోసి మూట కట్టి అప్పు తీరిపోతే నేనేమో కార్తవీర్యార్జును హోమం చేస్తాను మొక్కుకో అంటే మరి అలాగంటే రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయని మీరు అపేక్షించటం మీ పొరపాటు కార్తవీర్యార్జునుడు తీరుస్తాడా మీ అప్పు ఎవరు చెప్పాడండి కాదండి ఆయన ఎవరో కార్తవీర్యార్జునుని ఆరాధిస్తే అప్పు తీరిపోయింది ఆయనకి ఎలా తీరిందో చెప్పమంటారా ఆయన కార్తవీర్యార్జుని ఆరాధించాడు ఆరాధిస్తే కార్తవీర్యార్జునుడు నాకు దయ కలిగి అనుగ్రహం కలిగి వాడి బుద్ధిలో ప్రవేశించి నాయన డబ్బు కుదబెట్టి జాగ్రత్తగా అప్పు తీర్చమని తోపించాడు అప్పుడు ఆయన అప్పు తీర్చుకున్నారని కాబట్టి కార్తవీర్యార్జును అనుగ్రహం కలిగిన వాస్తవం అలా కలుగుతుంది అనుగ్రహం కాబట్టి ఇటువంటి రెడీమేడ్ ఆన్సర్స్ కోసం మీరు ఎదురు చూడటము తప్పది దానివల్ల మీరు కష్టపడాల్సి వస్తుంది జీవితంలో ఏవో కోయిన్సిడెన్సెస్ ఏదైనా కొన్ని ఉండొచ్చు ఆ కోయిన్సిడెన్స్ని అంటే ఓసారి ఏదో చేస్తే ఏదో అయింది కాబట్టి ఇంక ప్రతిసారి అలాగే అవుతుందని అనుకోకూడదు కోయిన్సిడెన్సెస్ అనేవి ఉండవు అలా మనం భ్రమపడ్డమే తప్ప సో ఎనివే ది పాయింట్ ఈజ్ మీరు రెడీమేడ్ ఆన్సర్స్ కోసం మీరు ఎదురు చూడకూడదు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ సమస్య యొక్క లోతులను పరిశీలించాల్సి ఉంటుంది ఏమిటి ఆ సమస్య ఎందుకు వస్తుంది ఈ సమస్య అని లోతు పరిశీలించాను ఒక అమ్మాయికి అంటే నేను దృష్టాంతం చెప్తున్నా ఒక అమ్మాయికి వివాహం అవడంలో కొంచెం ఇబ్బంది ఉంది పూర్వకాలం అమ్మాయిలకి వివాహం అవడం అంటే ఇబ్బంది ఉండేది అప్పుడు సెక్స్ రేషియో ఏదో కొంచెం డిఫరెన్స్ ఉండేదో ఏమో అని తెలియదు అప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని సామెత ఆ పెళ్ళి కొడుకు పెళ్లి కాదండి కూతురు పెళ్లి కొడుకు పెళ్లిదే ఉంది సో అలా ఉండేది ఒకప్పుడు అమ్మాయికి వివాహం కావట్లేదు ఎందుకు కావట్లేదు ఏమన్నా సంబంధాలు చూసారా చూశాను ఎందుకు కావట్లేదు డేటం లేదు మస్ట్ వీ సమ్ రీజన్ కాదండి కొంచెం మెల్ల కన్ను కదరు మెల్ల కన్ను కారణంగా ఈ పురుషులకు నచ్చట్లేదు అవి ఇప్పుడు వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయటం మనవల్ల ఎక్కడవుతుంది అరే మెల్లకన్ను కదరా చూడాల్సింది నువ్వు గుణాన్ని చూడాల్సిన కానీ ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడానికి టైం ఎక్కడుంది They are obviously like that by the time this people are single- Brahmach... ...they have to do a mandamus, everyhabitude is prepared. They can condense dogs with dogs... They are allowed to doöstrendھ, but really Arizona, which Ig이는 Toya continues to do utAlexa... ...so they don't really再见. They have to comply with them, and Christianity has to complain. They are a doctor. They recognize that they are mental health healthcare shape or specific care. They say, right, did they have a word with you. Did you do that? <ăs> no. Please do that... డాక్టర్ని కలిస్తే ఆయన ఏం చేశాడంటే ఆ మెల్లని సరిదిద్దాడు ఆయన ఇట్ ఈస్ డన్ ఏదోకోవడం లేజర్ సర్జరీయో లేకపోతే మరో సర్జరీయో చేసి అవుట్ పేషెంట్ కింద ఆ మెల్లని సరిదిద్ది ఇంటికి పంపించాడు అవుట్ పేషెంట్ కానీ వారం రోజులు అయ్యేప్పటికీ ఆ ఆ నొప్పి అంత తగ్గిపోయింది ఆ గాయం ఏదో అవుతుంది కదా సర్జరీ కోసం అదంతా సెట్ అయిపోయింది మెల్ల బాగా తగ్గిపోయింది ఇంకా ఓపెసర్ ఉండొచ్చు బాగా తగ్గిపోయింది ఈసారి ఎవడో పెళ్ళికొడుకు వచ్చాడో చూడడానికి పెళ్లి కూతురు పూర్వం అలా చూసేవారు ఇప్పుడు పెళ్లి కూతుర్ని చూడతానంటే పెళ్లి కూతురుని చూడమే పెళ్ళికొడుకుని చూడాలి ముందంటున్నారు అమ్మాయిలు విచ్ ఇస్ ఎ గుడ్ డెవలప్మెంట్ విచ్డ్ డెవలప్మెంట్ నాట్ ఈసారి వచ్చిన తను అతను ఆ మెల్ల అతనికి కనపడలేదు అయినా వీళ్ళే చెప్పారు కొద్దిగా మెల్ల ఉంది ఇదండి అంటే ఏం పర్వాలేదని అతను పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు పూజ పూజ మానేమని నేను అన్నాను పూజ మీరు చేయండి రెడీమేడ్ ఆన్సర్స్ అలాగా రూపంగా ఉంటాయని మీరు అనుకోవడం పొరపాటు రెడీమేడ్ ఆన్సర్స్ ఉండవు మీరు ఆ సమస్య లోతుల్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది మనం మహాత్ము దగ్గరికి వెళ్తాం ఎలా వెళ్తాం ఆన్లీ మాకు ఈ సమస్య ఉందని ఎలా వెళ్తారు మీకు ఆయన రెడీమేడ్ ఆన్సర్ ఇవ్వడం కోసం వెళ్తారు ఆయన ఫేర్ పర్సన్ అయితే ఏమని చెప్తాడు రెడీమేడ్ ఆన్సర్స్ ఏమి ఉండకండి అలాగంటే మీరు అపేక్షించరాదు మీరు జాగ్రత్తగా ఆ సమస్యను పరిష్కారం చేసుకోండి అని చెప్తాడు ఆయన ఫేర్ పర్సన్ కాకుండా ఈ ప్రతారణ మనకు అలవాటు పడ్డవాడు అనుకోండి ఏదో సంతాయత్వం ఏదో ఇస్తాడు ఈ తాయత్తుకి కోరికలు తెడతాయండి అలా ఉంటుందా ఎక్కడ కాబట్టి మీకు మీ మనస్సుకి నచ్చి సమాధానం చెప్పేవాడు కావాలి మీకు మీ మనస్సుకి నచ్చి సమాధానం చెప్తున్నాడు అంటే వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అర్థం మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సంసారం యొక్క సమస్యలకి రెడీమేడ్ ఆన్సర్స్ ఉండవు మనసుకునిచ్చే సమాధానాలు ఉండవు తొందర తొందరగా పరిష్కారాలు ఉండవు ఆ సందర్భాన్ని బట్టి ఆ సమస్యని బట్టి దానికి కా ఒక కాలంలో ఒక ప్రయత్నంతో ఒక పరిష్కారం లభిస్తుంది అలా రెడీమేడ్ క్విక్ గ్రాటిఫైయింగ్ ఆన్సర్స్ ఉండవు సో కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనం సమస్యని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తారో క్రమంగా సమస్య నుండే పరిష్కారం పుట్టుకొస్తుంది బయట నుంచి రాదు పరిష్కారం కానీ మానవ స్వభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయనే చేయరు ఆ సమస్యను ఎదుటివాడు వీళ్ళ తరఫున ఎదుటివాడు అర్థం చేసుకుని ఎదుటివాడు వెంట తొందర తొందరగా రెడీమేడ్ సమాధానాలని పరిష్కారాలని చూపించేసి మీ మనస్సుకు నచ్చిన పరిష్కారాలను చూపించాలన్నాడు ఆ పైగా ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు జుట్టుకు వెళ్ళబడింది దీనికి పరిష్కారం ఏమిటని యాక్సెప్ట్ చేయటమే నేను పరిష్కారం యాక్సెప్ట్ చేసే కాడికి నీ దగ్గరికి రావడం ఎందుకు అన్నాడు చూసారా యాక్సెప్ట్ చేసేదానికి నీ దగ్గరికి రావడం ఎందుకు అంటే అర్థమేమిటి అతనికి ఏం పరిష్కారం కావాలి అతని మనస్సుకు నచ్చిన పరిష్కారం కావాలి తప్ప నాకు తోచిన పరిష్కారం నేను చెప్పడానికి వీల్లేదన్నమాట ఈ విధంగా ఆలోచించి వాళ్ళకి సంసారము మరింత బంధిస్తుంది తప్ప వాళ్ళు సంసార బంధం నుంచి బయటపడలేరు మనం సంసార బంధం నుంచి బయటపడాలంటే సమస్యను పరిష్కరి సమస్యను పరిశీలించేటువంటి దృష్టికోణాన్ని అలవరుచుకోవాలి మొత్తం సంసార సమస్యని పరిష్కరించే దృష్టికోణము ఉండాలి తాత్కాలికమైన ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని జాగ్రత్తగా పరిశీలించేటువంటి దృష్టికోణము రెండూ ఉండాలి ఇప్పుడు పిల్లవాడు సెకండ్ క్లాస్లో ప్యాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదు మీరు ట్యూషన్ పెట్టామండి అయినా పాస్ కాలేదు అంటే అర్థమేటింగ్ వాడి ఐక్యూ ఆ లెవెల్లో ఉన్నది దాన్ని యాక్సెప్ట్ చేసి వాడికి ఏదో ఇంజనీరింగ్ అవ్వాలి డాక్టరే కావాలని అటువైపు పుష్టి చేయకుండా అతని మనస్సు నుంచి విద్య వైపు అతన్ని మనం పంపించాలి ఆ విధంగా సమస్య పరిష్కారాన్ని పట్టుకోవాలి తప్ప రెడీమేడ్ సొల్యూషన్స్ అనేవి పట్టుకోకూడదు తప్పదు ఈ ప్రసంగాన్ని నేను ఎందుకు చేశానంటే అసలు మానవుడు ఈ సైకిల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఈ సుఖదుఖముల యొక్క సంసరణము ప్రవాహరూపంగా చక్రాకారంగా ఈ సుఖ దుఃఖాల్లో తిరుగుతున్నాడు వీడు దీనికి హేతువేమి అనే విషయాన్ని చాలా లోతుగా పరిష్కరించు పరిశీలించటానికి మనము ఇక్కడ ప్రయత్నిస్తూ పురుష ప్రకృతి స్థోహి ఉంతే ప్రకృతిజాన్ గుణాన్ దీన్ని ఏమని చెప్పచ్చంటే ది బంధ సారహ అన్నాడు మహాకవి బంధ సారహ సో బంధము యొక్క సారమేమి ది ఎస్ సెన్స్ ఆఫ్ బాండేజ్ మరి ఏమి అంటే అవివేకమే బంధము యొక్క సారము ఆ బంధము గట్టిగా ఉంది అంటే మీలో అవివేకము అంటే ప్రకృతి పురుష వివేకము కొరవడి ఉందిట చాలా అధికంగా ఉందన్నమాట బంధము అల్పంగా ఉందంటే అవివేకము కొంత సన్నగిల్లినది వివేకము ఉద్బుద్ధమైనది తేడా తెలియట వివేకము అంటే తేడా తెలియట మనిషి జీవితానికి మార్గదర్శనము చేసేటువంటి దీపము కరదీపిక అంట కరదీపిక చేతికి దీపాన్ని ఇవ్వాలి చే ఇప్పుడు జీవిత సమస్యలు పరిష్కరించుకోవటానికి జ్ఞానం ఎత్తిదంటే ప్రయాణం చీకట్లో ప్రయాణం చేయబోయే వానికి దీపమునిచ్చుట వంటిది ఇప్పుడు పూర్వకాలం ఓ పల్లెటూరు నుంచి ఇంకో పల్లెటూరికి నడిచి వెళ్ళేవారు దారి చీకటిగా ఉంటుంది చీకటి పడిందంటే దారి ఫుట్ పాత్ సరిగ్గా కనపడదు ఆయన ఇంటికి వెళ్ళడం అర్జెంటుగా వెళ్ళాలి అప్పుడు ఆయన చేతికి మీరు ఒక బ్యాటరీ లైట్ ఇచ్చారనుకోండి ఎవరిని బ్యాటరీ లైట్ తీసుకుని వెళ్ళండి అని ఇచ్చారనుకోండి అంతకంటే కావాల్సిందే ఉంది అలాగే అది ఎవడో ఒకటి నన్ను దృదా మీద ఎక్కించుకుని అక్కడ దిగబెట్టడం అంటే బ్యాటరీ లైట్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు అలాగే భగవద్గీత కూడా మన చేతికి జ్ఞానము వివేక జ్ఞానము అనే కరదీపికను ఇస్తుంది కరదీపిక అంటే టార్చ్ లైట్ దాన్ని ఇస్తుంది ఆ కరదీపికను ఆ టార్చ్ లైట్ పట్టుకుని మనం జీవితంలో ముందుకు ఆ వెలుతురులో నడిచి వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి ఆ వివేక జ్ఞానము అనేది కరదీపిక మన జీవితంలో వివేక జ్ఞానానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానము గలదు వివేక జ్ఞానం లేదనుకోండి ఏమైపోతాడో తెలుసు నా వీడు ప్రకృతితో మమేకమై భోక్త అయి కూర్చుంటాడు భాష్యకార్డు పురుషో భోక్త ప్రకృతి స్థ సో పురుషుడు పురుషుడు అసంగుడు అసంగోహ్యయం పురుష ఈ ఆత్మస్వరూపము అసంగము పురుషుడు అసంగుడు అంటే సంసారంతో ఎట్టి సం సంగము లేనివాడు అంటే లంపటత్వము లేదు సుఖదుఖముల యొక్క లేపము పురుషునియందు లేదు అసంగుడు కానీ అజ్ఞానం చేత భోక్త అయినాడు అజ్ఞానము పురుషుడు తనకు ప్రకృతికి మధ్యన ఉండే తేడాను తెలి ఆ అజ్ఞానం వివేక జ్ఞానము లేకుముట సో ఆ విధంగా పురుషుడు భోక్త అవుతాడు భోక్త అంటే అర్థం ఏంటో తెలుస్తున్నాండి భోక్త భోక్తృత్వము అంటే ది లైఫ్ ఆఫ్ సెల్ఫ్ సెంట్రెడ్ యాక్టివిటీ దాన్ని భోక్తృత్వము అంటారు అంటే ఒక ఒక సెల్ఫ్ నేను అనే అహంకారం ఒకటి నేను దేహాభిమానాన్ని బట్టి వచ్చినటువంటి నేను నాది నాది నేను నేను నాది ఇది నా ఇల్లు నేను ఫలానా నేను ఫలానా నేను తండ్రిని కొడుకును డబ్బున్నవాడిని డబ్బు లేనివాడిని సుఖిని దుఃఖిని ఇది నేను ఇగో ఇది నాది నాది నాది నాది నేను నేను నాది దీన్ని భోక్త అంట లైఫ్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే ఆ అహంకారం చుట్టూ వీడుకున్న యాక్టివిటీ అంతా కూడా అహంకారం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు బొంగరం ఆట ఆడారా బొంగరం చెక్కతో చేసి దానికిలాగా తాటు చుట్టి అలా వేస్తే అది ఎవరి తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఆడారా చూసారా బొంగరం బొంగరం బాగా స్పీడ్గా తిరుగుతుంది ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే అలా నిలబడి తిరుగుతుంది పడిపోదు అంత చాలా స్పీడ్గా తిరుగుతుంది కానీ దేని చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ తానే తిరుగుతుంది ఎవడో కవి కూడా అలాంటి మాతగా ఉన్నట్టున్నాడు తన చుట్టూ తానే తిరిగేది బొంగరం తన చుట్టూ తానే తిరిగేవాడు సంసారి కొనే అదే కవిత్వం సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ సంసార్లో ఎలా ఉంటారంటే చాలా బిజీగా ఉంటారు యాక్టివిటీ చాలా బిజీగా ఉంటాం ఏమిటి ఇంత బిజీగా ఇంత పనులు ఏం చేసేస్తున్నాడు మీరంటే అన్నీ కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే అర్థమట్ మనం ఏం చేస్తున్నామంటే మనకి ఎక్కువ కొన్ని ఐడియాస్ ఉంటాయి ఆ ఐడియాస్కి బంధీలమై ఉంటాం మనం తర్వాత అంధవిశ్వాసము సూపర్ స్టిషన్స్ తర్వాత వీటికి ఆశ దురాశ పేరాస అంటారు ఆ పేరాస ఉంటుంది తర్వాత స్పర్ధ అంటే కాంపిటీషన్ ఉంటుంది స్పర్ధ ఇప్పుడు వాడికి ప్రమోషన్ వచ్చింది నాకు రాలేదు అలా ఉండకూడదు కదా నాకు క్వాలిఫికేషన్ ఉంది నాకు రావాలనుకోవాలి కానీ వాడికి వచ్చింది నాకు రాలేదు వాడికి డాంకీ సీనియారిటీ వల్ల ప్రమోషన్ వచ్చింది డాంకీ సీనియారిటీ అంటారు ఎప్పుడైనా విన్నారా లేదా అంటే ఆరు ఏళ్ళు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఎప్పటికీ ప్రమోషన్ ఇస్తారు ఇంకెనియాలో అర్థం ప్రమోషన్ ఇస్తారు కానీ డాంకీ సీనియారిటీ అంటారు విన్నారా అన్నమాట అయ్యో విన్నారు సో మీ లోకజ్ఞానం మీకంటే నాకే ఎక్కువనట్టుంది వాట్ ఎవర్ సో దానికి స్పర్ధ ఉండకూడదు ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి డెబ్భై మార్కులు వచ్చాయి మా కోడికి యాభై మార్కులు వచ్చాయి ఇప్పుడు ఏం చేద్దామైతే అటువంటి పోలికలు స్పర్ధలు పెట్టుకోకూడదు ఇప్పుడు ఆమెమో మంచి పెద్ద నెక్లెస్ పెట్టుకుంది నేనేమో నాతో పెద్ద నెక్లస్ పెట్టుకోలేదని అలాంటి పోలికలు మేము ఉండకూడదు అటువంటి స్పర్ధలు ఉండకూడదు కానీ అవి ఉంటాయి జోనులో తర్వాత స్టేటస్ కావాలి ప్రతి వాడికి స్టేటస్ కావాలి సన్యాసులు కూడా మాకు ఈ స్టేటస్ కావాలి ఆ స్టేటస్ కావాలి అని ఎదురు చూపులు చూస్తూ పదవి కావాలి అధికారం కావాలి ఇదంతా కూడా అసెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ దానికే భోక్త పురుష భోక్త స్వతహగా భోక్త కాదు స్వతహగా అసంఘుడు కానీ ప్రకృతి ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది పురుషుడు భోక్త అయినాడు అదే అంటారు శంకరుడు ప్రకృతం అవిద్యాలక్షణాయా కార్యకరణ రూపేణ పరిణతాయా స్థిత ప్రకృతిస్థ ప్రకృత స్థిత ప్రకృతిస్థ ప్రకృతి అందు అతుక్కుపోయినవాడు కదలకుండా బిగుసుకుపోయినవాడు ప్రకృతి స్థా అనప్పుడు ఈ ప్రకృతి అంటే అది దాని లక్షణ దాని లక్షణం ఏమిటి ఈశ్వరుని దగ్గర దాని లక్షణం ఏమిటి మాయాశక్తి సకల జగత్కారణమైన మాయాశక్తి అదే జీవుడి దగ్గరకు వచ్చేప్పటికీ దాని లక్షణమేమి అవిద్య